అర్థంతో ఈ గ్రంథాన్ని మనకు అందిస్తున్నారు ఆయన తర్వాత తర్వాత పద్దెనిమిది అధ్యాయాలు కూడా ఆ భావంతో అంత రహస్యంగా ఉన్నటువంటి దాన్ని అందుకున్నడానికి మనం సంసిద్ధం కావాలి దాని కింద ఆ సంసిద్ధం అవ్వడానికి శ్రవణ మనన నితి మూడు భాగాలుగా చేశారు భగవద్గీతని భగవద్గీత చదివేటువంటి పద్ధతి లేకపోతే భగవద్గీత గురువు గారు చెప్తూ ఉంటే బోధిస్తూ ఉంటే శ్రవణము మననము నిధి జాస చేసేటువంటి పద్ధతి దీనికి కూడా ఒక అంతరార్థంగా రహస్యార్థంగా చెప్పడం జరుగుతుంది సాధారణంగా మనం శ్రవణము అంటే ఏమనుకుంటా శ్రోత్రేంద్రియంతో వినటము అని నేను శ్రవణం గురించి చెప్పినప్పుడు శ్రద్ధతో ఏకాగ్రతతో విషయవాసనలు ఆలోచనలు అడ్డు రాకుండా అటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే అంతకుముందుగా సంపాదించినటువంటి శాస్త్రజ్ఞాన సంబంధం ఉంటుంది ఆ వాసనాత్రయం అడ్డు రాకుండా ఉండాలి అని చెప్పాం అసలు బోధ ఎలా ఉంటుందంటే పూర్తిగా తెలియంది చెప్తే ఎవరు తెలుసుకోలేరు పూర్తిగా తెలిసింది చెప్తే తెలిసిందే చెప్తున్నారు కదా అని ఆమరుబాటుగా ఉంటారు తెలిసింది చెప్పినా వినరు తెలియంది చెప్పినా వినరు తెలిసిందేమో తెలిసిందే కదా వినక్కలేదని తెలియందేమో వినడానికి ప్రయత్నం చేస్తే అర్థం కాదు వదిలేస్తారు కాబట్టి చెప్పేవాళ్ళు ఏమిటంటే నీకు తెలిసిన దాంతో మొదలుపెట్టి క్రమక్రమంగా దాన్ని లోతుకు తీసుకెళ్ళి తెలియని దాన్ని కూడా అందించేటువంటి ప్రయత్నం చే చేస్తారు కాబట్టి నాకు తెలుసు అనేటువంటి వాసన వదిలేయాలి తెలీదు దాంతో విముఖత్వం ఉంటుంది కదా ఆ విముఖత్వం కూడా వదిలేయాలి దీనికి యుక్తి ఉపాయం ఉంటుంది సుశ్రవణే శృణోచ్చనే శ్రవణం అంటే అనేనా దీని చేత దేనిచేత భగ భగవద్గీతని గురువు బోధించడం చేత శివుడు మన శిష్యుడు వినటానికి సంసిద్ధమైన ఉన్నటువంటి పరిస్థితిలో శృణోతి విందురు ఆ సంసిద్ధతో వినాలి సంసిద్ధత లేకుండా వింటే అది అవగాహన కాదు అనుభవానికి రాదు శ్రవణము అనేది ఒక యుక్తి వలన భగవద్గీత యొక్క తాత్పర్యముని ఆ తాత్పర్యం ఒక లక్ష్యాన్ని నిర్ణయిస్తూ తీసుకెళ్ళేటువంటి తాత్పర్యం ఏదైతే ఉందో దానిని శ్రవణం అంటారు యుక్తి భగవద్గీత యొక్క తాత్పర్యాన్ని నిశ్చయ జ్ఞానంగా ఆకలింపు చేసుకోవడాన్ని శ్రవణం అంటారు శృతియుక్తి శృతి యుక్తి అనుభవము ఈ మూడింటికి సరిపడిన పిమ్మట నమ్మవలినని పెద్దలు శాస్త్రములు అనాదిగా తెలుపుతున్నాయి శృతి అంటే వేద రెండోది యుక్తి అంటే శిష్యుని యొక్క సంసిద్ధత గురు యొక్క బోధించేటువంటి ప్రజ్ఞ రెండు కలిసి యుక్తి అనుభవము శిష్యుడికి ఏమో అనుభవం రావాలి గురువులోనేమో అనుభవం ఉన్నది కాబట్టి వేద ప్రమాణము గురువుకి తెలిసి ఉండాలి గురువు గురువు తెలిసి శిష్యుడు భ్రాంతిలో అజ్ఞానంలో అవిద్యా దోషంతో ఉన్నవాడిని క్రమంగా కొన్ని ఉపాయాలతో దృష్టాంత ద్రాష్టాంతాలతోటి లక్ష్యానికి తీసుకెళ్ళటానికి ఒక క్రమమైనటువంటి ఒక పేర్చబడినటువంటి తెలిసిన దాని నుండి తెలియని దానికి చేర్చేటువంటి విధానంలో అమెరికా చేసినటువంటి ఈ భగవద్గీతని ఆ పద్ధతిలో వినాలి అట్లా వినడాన్ని శ్రవణము అంటారు ఈ మూడింటికి సరిపడిన పెమ్మటే నమ్మములేని పెద్దలు తెలియని దాన్ని మనం హేతువాది బుద్ధితో నమ్మము